స్టార్టింగ్ ప్రై చేయరా స్టార్టింగ్ ప్రై చేసి పాట పాడగల కుతరా ప్రసర్ బ్రదర్ ఆ పాడగలసి ఆ సరే బ్రదర్ స్టార్టింగ్ ప్రై చేసి పాట పాడండి పక్క వాక్యం చెప్తారు ఎవరైతే రాలేరు వాడుకోవాలి వాడబడాలని ఉండాలి నెరవేర్చి పరలోక రాజ్యం స్వీకరిస్తాన పరలోక రాబా రక్షణ కొండాల సేవ చేయాల ప్రతిరోజు కాలంలో ప్రత్యేక అట్లైట్ కావాలని అడిగి వేడుకుంటున్నాం తయారే ఆయ అచు సయగోగ బార్య పాప నా దాగ పాప నా హా పాపారు చునలి పాపరియా లేదు రోగ హారోను పాప నా దా అపన దుయా మర్ దునా ంగ జంగ పవన్ మే జగ పవన్ అమ్ చన మౌ సోగోగారోహర అంతే ఊట కరు దిక్కు దివరా అంతే ఊట కరు దిమానం ఇవాళ ఆశయం సడన్ గా అయినాది పెడతా చపాతి రెడీగా ఉంది అలా పైల ప్రేసలాడ్ బ్రదర్కి ప్రేసలా ఈరోజు మనము యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు యోబు గురించి ధ్యానం చేద్దాము కొన్ని విషయాలు మొదటి అధ్యాయం యోబు మొదటి అధ్యాయము ఈ యోగు గ్రంథంని మనం ధ్యానిస్తున్నప్పుడు అంటే నేను ఈ మధ్య యోగు గ్రంథంని కంప్లీట్ గా చదువుతున్నానమాట దీంట్లో నాకు చాలా విషయాలు ఆశ్చర్యలు కలిగిస్తుంటాయి ఎందుకంటే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో చాలా మాట్లాడాలన్నమాట ఎన్నో విషయాలు నాతో మాట్లాడుతున్నాడు కొన్ని అబ్రహాము సంతానంకి తర్వాత ఆ తర్వాత సంతానానికి ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఈ యోపు గ్రంథం ద్వారా దేవుడు కొన్ని వాగ్దానాలు మనతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఎందుకంటే జీవిత సమస్యలలో కఠినమైన సమస్య గురించి ఈ యోగు గ్రంథము కంప్లీట్ గా రచన రచన జరిగింది ఈ యోగు గ్రంథ రచయితే ఎవరో మనకు తెలియదు సో మనం అనుకున్నది ఏంటి యోగు గ్రంథంని ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడే మన కొరకు ఈ గ్రంథం బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి దేవుడు ఎందుకు న్యాయవంతులను బాధలను అనుభవింపచేస్తాడు ఇది ప్రతి ఒక్కరి హృదయంలో జరిగే ప్రశ్న అనమాట బైబిల్ చదువుతున్నంతసేపు లేకుంటే కొన్ని సంఘటనలు మన సాక్ష్యాల ద్వారా మన కుటుంబాల్లో జరిగే కొన్ని క్రియల ద్వారా ఇలాంటి కొన్ని సందర్భాలను వచ్చినప్పుడు ఫస్ట్ ప్రశ్న అనమాట ఎంత గొప్ప విశ్వాసి ఎంత గట్టి నమ్మకంతో ఉన్నవాడు కూడా దేవుడిని ఒక్క క్వశ్చన్ అడుగుతుంటాడు ఎందుకు న్యాయవంతులను బాధలు అనుభవింపచేస్తావు దేవా ఎందుకు న్యాయవంతులకి అంటే న్యాయంగా లేని వారికి కష్టం అనేది మనము సెకండ్ క్వశ్చన్ వేసుకోవాలి వెంటనే కాకపోతే మనము ఆ నీతి న్యాయలను అనుసరించిన భక్తుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఎందుకు ప్రభు ఆ అంత కష్టాలు ఎందుకు న్యాయవంతులకు ఇన్ని బాధలు నువ్వు ఎందుకు అసలు అలౌ చేసినావు ఎందుకు వాటిని నువ్వు అనుమతించినావు ప్రభు అని ఒక ప్రశ్నలు వేస్తుంటాం ఎందుకంటే వారి కష్టాలు విపత్తులు వేదనలు ఎందుకు వస్తున్నాయి అంత నీతి కదా యథార్థతలో లోపం లేనివాడు కదా మరి అలాంటి వ్యక్తికి ఇన్ని విపత్తుల ఇన్ని ఆపదల ఇంత వేదన అనే క్వశ్చన్ ఎందుకంటే ఈ లోకంలో ఎందుకు న్యాయం జరగటం లేదు చాలా మనకి కామన్ క్వశ్చన్స్ అనమాట మనసులో ఉద్భవించే ప్రశ్నలు ఇవన్నీ ఎందుకు ఆ ఎందుకు అనే ప్రశ్నకు ఈ యోగు గ్రంథమే మనకు సమాధానం ఇస్తుంది ఎందుకంటే యోగు తన ముగ్గురు స్నేహితుల యొక్క మాటలతోటి వారి కాన్వర్జేషన్ అంటాం కదా మాట ముచ్చట అంటాం వాళ్ళు నిందిస్తున్నారు యోబు వాళ్ళకు జవాబులు ఇస్తున్నాడు ఈ గ్రంథం మనకు అదే కనిపిస్తుంటుంది ఎంత యుక్తమైన మాటలు యోబు పలికిండు కష్టాలు నష్టాలు ఎంత భయంకరంగా ఉన్నాయో మనకు అందరికీ కాబట్టి ఈ ప్రశ్నల విషయంలో మనము యోబు గ్రంథం చదువుతున్నప్పుడు మనకు ఓదార్పు ఆదరణ దొరుకుతాయి ఎందుకంటే ఇది ప్రతి అధ్యాయంలో ఒక మాట ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తుంటాడనమాట యోగో అధ్యాయంలోని మూడవ అధ్యాయము మొదటి గ్రంథంలో మొదటి వచనము తర్వాత వచనం యోగో మీరు తర్వాత అంటే ఇప్పుడు అందరూ మీటింగ్ లో ఉన్నారు కాబట్టి తర్వాత మీరు పర్సనల్ గా మీరు స్టడీస్ చేస్తున్నప్పుడు ఈ అధ్యాయాల రెఫరెన్సెస్ తోటి మీరు ఆ వాక్యంలోని పరిశోధించాలి యోబు మొదటి అధ్యాయము మూడవ అధ్యాయము ఒకటో వచనము ఇరవయో వచనం అలాగే నాలుగవ అధ్యాయము ఏడవ వచనము తొమ్మిదో వచనం అలాగే ఎనిమిదో అధ్యాయము మూడవ వచనం ఇలాంటి ఈ వచనాలన్నీ మనం గమనిస్తూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి నేను ఒక జస్ట్ రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా ఈ ఈ గ్రంథంలో ఇవి ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అక్కడ సైతాను దేవునితో సవాలు చేస్తుందనమాట సైతాను దేవునిలో దేవునితోనే సవాల్ చేస్తుంది యోగు విషయంలో ఎందుకంటే దేవుడు అడుగుతున్నాడు భూలోకం అంతా సంచరించి వస్తున్నావు కదా అందరినీ చూసినావు కదా మరి యోబు విషయం ఏమన్నా చూసినావా దేవుడు ప్రత్యేకంగా యోబు పేరుని అక్కడ ప్రస్తావించడానికి కారణం ఏంటంటే యోగు మీద ఉన్నటువంటి ఆ నమ్మకం యోగు మీద ఉన్నటువంటి ఆ నమ్మకం ఏంటది అది వాడు సైతాను ఎంతగా ప్రలోభపరిచినా ఎంత నాశనమో ఆఖరికి శరీరము కుళ్ళిపోయి కృషించే స్థితిలో వచ్చినా కూడా తన విశ్వాస్యతను వీడలేదనమాట యోబు. కుళ్ళిపోయి కృషించినా కూడా విశ్వాస్యతను వీడలేదు అంటే అంత గొప్ప నమ్మకము సర్వశక్తిమంతుడి మీద ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు ఒక మాట ఏమంటాడు ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకొనెను అంటాడు అంత గొప్ప మాట అనాలి అంటే చాలా ధైర్యం కావాలి మామూలు మనుషులకు చాలా అంటే చాలా ధైర్యం కావాలి కాబట్టి మనం ఈ ఈ ఈ వచనాలలో మనం ఏం గమనిస్తున్నామంటే సైతాన్ దేవునితో సవాలు చేస్తున్నప్పుడు దేవుడు సైతానికి ఒక అవకాశం ఇచ్చింది ఇక్కడ యోగు మీద దండెత్తు యోగు ప్రాణంను మాత్రమే నువ్వు ముట్టద్దు యోగు పైన దండెత్తడానికి ఆయన మీద నువ్వు యుద్ధం చేయని తోటి నువ్వు ఎట్లా ఆడుకుంటావో నీ కానీ ఆయన ప్రాణంను మాత్రమే నువ్వు ముట్టకూడదు ఈ ఈ కండిషన్ తోటి యోగుకి యోగుని అప్ప చెప్పేసింది అనుకోవాలి ఇక్కడ మనం దేవుడు సైతానికి యోగుని అప్ప ఎందుకంటే దేవుడికి యోగు మీద ఉన్న నమ్మకం అపారమైనది అపారమైనది అట్ ఎనీ కాస్ట్ ఎట్లాంటి పరిస్థితులు యోబు అనే వ్యక్తి గట్టిగా నిలబడి ఎలాంటి శోధనలకు వచ్చినా కూడా తన తండ్రి అయిన దేవుడిని మహిమ పరచటానికే ఆయన సిద్ధపడతాడు తప్ప సైతానికి లొంగడు రోగాలకు ఆ రకరకాల వేదనలకు ఆపదలకు లొంగే వ్యక్తి కాదు డిప్రెషన్ లోకి వెళ్ళే వ్యక్తి కాదు అనే నమ్మకము దేవుడికి యోబు మీద ఎందుకంటే అంత ఎరిగిన దేవుడు అంతరంగంలోనూ ఎరిగిన దేవుడు ఇలాంటి విషయాలలో మనల్ని ఎంతగా ఆయతపరుస్తుంటాడంటే మన నమ్మకం ఏ పార్టీది మన నమ్మకం ఏ లెవెల్లో ఉందన్నది దేవుడికి తెలుసు కాకపోతే మనము మనుషులము శరీరంలో ఉన్నాం కాబట్టి బలహీనత అనేది మన సంఘటనల ద్వారా మనల్ని బయలుపరుస్తుంటది కొన్ని బలహీనతలు విశ్వాసంలో ఉండి కొన్నిసార్లు బలహీనపడుతుంటాం కానీ మనకు మాదిరిగా పెట్టిన వ్యక్తి ఎవరంటే యోగు కావాల కారణం ఏంటి దేవుడు యోగుని శాతానికి అప్పజెప్పి నువ్వు శోధించు కాకపోతే యోబు ప్రాణం మీద మాత్రమే నీకు అధికారం లేదు నువ్వు ఎంతగా శోధించినా సరే అనే ఒక ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసింది ఎందుకంటే అందరూ దేవదూతలు దేవుడి సన్నిధిలోకి ఒకనొక దినమున వచ్చినప్పుడు అంటే ఆ సందర్భం ఏంటి దేవుడి సన్నిధిలోకి అందరూ వస్తున్నప్పుడు ఆ సైతాను కూడా తన లెక్క అప్పజెప్పవలసిన సందర్భం వచ్చింది కాబట్టి ఏసు ప్రభు ఎదుట అంటే తండ్రి అయిన దేవుని ఎదుట నిలబడింది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఆ ఎక్కడెక్కడికి వెళ్ళావో దేవుడికి తెలుసు కాబట్టి సాతాన్ ఆ ప్రశ్న వేస్తున్నాడు అన్నమాట పరలోకంలో చూడండి ఆ సైతాను కూడా దేవుని ఎదుట కనిపించవలసిందే ఒక విధంగా చూస్తే పని పాటలు కూడా దేవుని సర్వాతీతమైన సంకల్పము ఆయన పరిధిలోనే సాగుతాయి సైతాను ఎంతవరకు శోధించినా కూడా దేవునికి అనుసనలలో నుంచే తప్పించుకోలేదనమాట అది ఏం చేస్తుంది ఎవరిని శోధిస్తుంది ఎంత వేధిస్తుంది అనేది దేవుడికి స్పష్టంగా తెలుసు అందుకే వారిని అలాంటి శోధనల నుంచి తప్పించే మార్గంని ప్రభువే కనిపిస్తుంటాడు కాబట్టి మీరు ఇక్కడ గమనించండి మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినం ఆ మొదటి యోబు గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినం అక్కడ యోబు గురించి దేవుడి ఇచ్చిన సర్టిఫికేట్ అనమాట యహోవ ఏమంటున్నాడు అందుకు యహోవ ఎనిమిదో వచనం కూడా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిటివా అతడు యథార్థ వర్తనుడము న్యాయవర్తనుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించి విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు మనం ఇది ఇలాంటి మాటను చూస్తే నోవహు దినమంలో దేవుడు అన్న మాట ఏంటది నోవహు నీతిమంతుడు భూమి మీద ఆయన ఒక్కడే నీతిమంతుడుగా కనిపించింది ఆయన ఒక్కడే నీతిమంతుడుగా కనిపించింది ఎన్నుకున్నాడు దేవుడు నోవాహుతో మాట్లాడినాడు దేవుడు నూట సంవత్సరాలు పడవ తయారు ఓడ తయారు చేసుకుంటూ ఆయన సేవ చేస్తున్నాడు సువార్త ప్రకటిస్తున్నాడు రాబోవు కాలము భయంకరము జలప్రలయం రాబోతుంది అని ప్రకటించగలిగిండు ఎందుకంటే నమ్మకమైన వాడు యథార్థవంతుడు నమ్మకమైన నోవహు తర్వాత నెక్స్ట్ దేవుడు ఎవరిని చూపిస్తున్నాడంటే యోగుని నోవహు తర్వాత యోగుని చూపిస్తున్నాడు ఈయన ఎంతవంతుడు ఎట్లాంటి న్యాయవంతుడు యథార్థవంతుడు దేవుని భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించిన భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు ఇంత గ్రాండ్ స్కేలో దేవుడు నోబునో యోపు గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి ఏమర్థం కావాలి అంటే యోబు ఒక గొప్ప సేవకుడు ఒక గొప్ప విశ్వాసి ఆ తర్వాత యోబు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రతిదినము చేసే బలియాగములు ప్రతి దినమో పాప పరిహారార్థ బలి తన బిడ్డలు ఏ విషయంలో అయినా పడిపోతున్నారా ఏ విషయంలో అయినా కృంగిపోతున్నారా పాపం చేసి దేవుడికి విరుద్ధంగా ఏం జరిగినా కూడా ఆయనకు తెలియకపోయినా అక్కడ మీరు గమనించాల్సింది ఏంటి తెలియకపోయినా ఏమన్నా పొరపాటు చేసి ఈ ఒక డౌట్ తోట అనమాట ఏమైనా పొరపాట్లు చేసే ఉంటారు కాబట్టి వారి నిమిత్తము ఆయన పాప ప్రాశ్చితము జరిగిస్తూ ఉన్నాడు బిడ్డల విషయంలో ప్రాశ్చితము జరిగిస్తూ ఉన్నాడు ఇక్కడ మనకు ఒక మాదిరి తండ్రి కనిపిస్తున్నాడు యోగులో ఒక మాదిరి తండ్రి తన బిడ్డలు ఏ విషయంలోనైనా పాపంలో పడిపోయినారేమో ఏ విషయంలోనైనా దేవునికి ఆజ్ఞను అతిక్రమించి చెడు చేసి ఆ కుటుంబాలకు నాశనం నేమైనా ఏ విషయంలో పడిపోతున్నారు తన బిడ్డలు కాబట్టి వారు చెప్పినా చెప్పకపోయినా వారి నిమిత్తము ఎస్ ప్రభు అక్కడ మనకు జోబుని ఏం చూపిస్తున్నాడు వారి నిమిత్తము ఆయన ప్రాయశ్చితం చేస్తూ ఆయన ప్రాయశ్చితం చేస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి నీతి అంటే తన బిడ్డలను కూడా ఒక పట్టాన నమ్మడనమాట తన బిడ్డలను ప్రేమించినా కూడా ఒకవేళ పొరపాటు జరిగించి ఉంటారేమో దేవుడికి విరుద్ధంగా వీరు ఏమైనా చేసి ఉంటారేమో మనకు చాలా మంది ప్రభక్తలు కనిపిస్తూ ఉంటారు ఏలీని ముఖ్యంగా చూడండి ఆయన కుమారులు చెడుతనం జరిగించిండ్రు ఆయన కుమారులు దహన విషయంలో దశమ భాగంలో విషయంలో స్త్రీల పట్ల వారి బిహేవియర్ ఎలా ఉండేది మనకు తెలుసు కదా ఆయన మొత్తం కుమారులు భయంకరమైన జీవితం ఏలీ కూడా తండ్రిగా వారించలేదు వాళ్ళని ఏలి కూడా తండ్రిగా వారించలేదు కానీ మనం ఏం చెప్తున్నాము యోబు మాత్రము ఒకవేళ చేసి ఉంటారేమో చేసి ఉంటే గనక పిల్లలకి శిక్ష పడకూడదు ఆ బిడ్డల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు కాబట్టి ఆయన నీతి మంతుడు అని చెప్పి దేవుడు ఆయనకి సర్టిఫికేట్ చేస్తున్నాడు ఆయన సర్టిఫై చేస్తున్నాడు ఎందుకంటే దేవుని సముఖంలో నీతి మంతులు లేరు ఆయన సన్నిధిలో ఎవరు కూడా నీతిమంతులు కారు ఎందుకంటే మన నీతి క్రియలు ఆయన దృష్టికి మురికి గుడ్డల వలే ఉన్నాయి ఆన దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయి కాబట్టే యోగు విషయంలో దేవుడు ఒక ఛాలెంజ్ చేసుకుంటున్నాడు ఎందుకంటే ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది యోగు విషయంలో నీతిమంతుడు ఒకటి యథార్థవంతుడు ఒకటి నీతిమంతుడే కాదు ఆయన యథార్థవంతుడు దుర్మార్గత నుంచి తొలగిన భయంకరమైన శ్రమల గుండా వెళ్ళినా కూడా దేవుడికి విరుద్ధంగా ఒక మాట కూడా పలుకని వ్యక్తి చాలా సార్లు మనము మన జీవితంలో జరిగే కష్ట నష్టాలు వేదనలు కొన్నిసార్లు మనము గమనిస్తున్నప్పుడు ఎందుకు ప్రభ ఒక్క నిమిషం ఒక మూల మనసులో ఒక మూల మనసులు ఏమనిపిస్తుంది ఏసయ్యా ఎందుకు ఎందుకు అని క్వశ్చన్ ఆ ఎందుకు దాంట్లో బోల్లడని అర్థాలు ఉన్నాయి ఎందుకు నాకే జరిగింది ఎందుకు మా ఇంట్లోనే జరిగింది ఎందుకు మా జీవితాలలో జరిగింది ఎందుకు మేము ఇంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు అనే ప్రశ్నలకు మనకు యోబు దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది ఎందుకంటే ఆయన అన్నిటినీ సహించిన దేవుని విషయంలో తన నిజాయితీని చూపించుకున్నవాడు నిజాయితీని చూపించుకున్నవాడు అందుకే యోబు యోబు అంటే నిర్దోషి యోబు అంటే నిర్దోషి ఈయనలో ఎలాంటి పాప స్వభావము లేదు ఎలాంటి పాప స్వభావం లేదు దీని అర్థము యోగు దేవుని కృప వల్ల అన్ని సద్గుణాలు కలిగ కలిగినవాడు దేవుడి కృపలో ప్రతి సద్గుణమును మంచి గుణమును ఆయన ఎరిగినవాడు ఆయన కలిగినవాడు కాబట్టే యోగు విషయంలో దేవుడు ఒక ఛాలెంజ్ ని సాతానికే వేస్తున్నప్పుడు సాతాన్ ఏమంటుంది నువ్వు ఆయనని విస్తారంగా దీవించినావు అన్నిట్లో విస్తారంగా దీవించినావు కాబట్టే అతడు నీకు లోబడి ఉన్నాడు కాబట్టే అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే అతడు నిన్ను ఆరాధిస్తున్నాడు నీ మీద ఆధారపడి ఉన్నాడు అందుకనే ఆయన ఏం జరిగించినా కూడా నువ్వు ఆయనని దీవిస్తూ వస్తున్నావు అంటాడు దీవిస్తూ ఎందుకంటే యోగు దేవుని ఉన్న ప్రేమ దేవుడు తన పిల్లల ఉన్న ప్రేమ మానవ హృదయంలో సహజంగా ఉండే పాప స్వభావం గురించి గ్రహింపు తీటర్ ఎల్లం అవుతుంది దేవుడి పట్ల తన ప్రేమ ఎంత ఉంది పిల్లల పట్ల తన ప్రేమ ఎంతగా ఉంది పిల్లల పట్ల అంటే దేవుడిని మొదటిగా పెట్టుకున్నాడు బిడ్డలను కూడా ఒక సెకండ్ నమ్మలేదనమాట వారు ఏమన్నా చేస్తుంటారు విందులలో వెళ్తున్నప్పుడు తాగుతున్నప్పుడు తింటున్నప్పుడు ఏదైనా పాప దోషం దొరుకుతుందేమో అంతగా కనిపెట్టుకొని తన బిడ్డలను చూసుకుంటున్న వ్యక్తి అందుకే దేవుడు అంటున్నాడు యోగ్య ప్రవర్తన చాలా గొప్ప ప్రవర్తన యోబు యొక్క ప్రవర్తన చాలా గొప్పది ఎందుకంటే యోబు ఆ మోషే ఎజ్రా ప్రవక్తల కాలంలో మధ్యలో ఉన్నట్టుగా రాయబడింది మోషే తర్వాత ఎజ్రా ప్రవక్తల కాలం మధ్యలో ఉన్నట్టు చాలా మంది అంటున్నారంట ఈ బైబిల్ తీసీస్ని గురించి మాట్లాడే వాళ్ళు బహుశా ఆ పీరియడ్ లో ఉండొచ్చు మో యోబు అని ఎందుకంటే ఆయన కాలంని ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయలేము కానీ దీని ఒక కావ్యము యోగు గ్రంథంని ఒక కావ్యముగా పరిగణిస్తున్నారు ఒక మ్యూజికల్ పాట అంటారు కదా పద్యం లాగా దీన్ని రచించినారు అంటాడు అందుకనే దీన్ని రచయితే ఎవరు అనేది చెప్పలేకపోతున్నారు కాకపోతే ఆధ్యాత్మిక విషయాలను గమనిస్తున్నప్పుడు మనకి చాలా చాలా సంఘటనలు అర్థమవుతూ ఉంటాయి యోబు యొక్క స్నేహితులు ఎంతగా తూలనాడినా యోబు యొక్క ప్రవర్తన దేవుని ఉంది కానీ ఫ్రెండ్స్ వైపు చాలా సార్లు మనల్ని శోధించడానికి ఫ్రెండ్స్ కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు ఇంత ప్రార్థన చేస్తున్నారు కదా ఇంత సేవ చేస్తున్నారు కదా ఏమైంది కదా ఈ క్వశ్చన్కి కొన్నిసార్లు మనకు ఆన్సరు తెలిసిన చెప్పలేమనమాట ఎందుకంటే కొన్ని సందర్భాలు అట్లా క్రియేట్ అవుతాయి మన చుట్టూ అక్కడ చెప్పాలా వద్దా అనే సందిగ్ధం మనకు డైలమాలో ఉంటాం అందుకనే యోగు అసలు ఆ పేరుకే అర్థము ఆయన ఒక నిర్దోషి దేవుని తట్టే తిరుగువాడు ఇంకే ఎవర్ తట్టు తిరగడు యోబు అంటే అర్థమే దేవుని తట్టు తిరుగువాడు కాబట్టి తన కష్టాలలో తనకున్న నష్టాలలో తనకొచ్చిన వేదనలో ఆయన యో ఆయన భయభక్తులను ప్రదర్శించిండు తర్వాత తన యథార్థతను విడవలేదు యథార్థతను విడవలేదు సో తొమ్మిదో వచనంలో మనకి ఏం గమనిస్తున్నాం అక్కడ ఆయన యథార్థవంతనుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనంని విసర్జించిన భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు ఇది ఒక గొప్ప సాక్ష్యం యోగు విషయంలో ఇది మానుషులు చెప్పింది కాదు సాక్షాత్తు ఆ దేవుడే పరలోకం నుంచి చెప్పిన మాట అది కూడా తన విరోధి అయిన సాతాన్తో చెప్పిన ఛాలెంజ్ అనమాట అతని వంటి వాడు లోకం అందు లేడు ఎందుకంటే అతడు యథార్థవంత దేవుడికి ఎంత గట్టి నమ్మకం మన విషయంలో దేవుడికి అంత మన విషయంలో అలాంటి నమ్మకం కలిగిన వాడ దేవుడు ఎందుకంటే మనం నిమిత్తం మాత్రము ఈలోక రీతిగా అల్పాయుష్కులము భూమి మీద ఉన్నంత వరకు మనకు శోధనలు ప్రయాసము ఈ జీవన పోరాటం అంతా ఒక యుద్ధమే మరి ఈ యుద్ధంలో ఈ ప్రయాసలో దేవుడు తట్టు మనం తిరిగి ఉన్నప్పుడు యోగు వలే మనం కూడా అప్పుడు యోగు అని పేరు పెట్టుకోవాలి కానీ చాలా సార్లు మనం మన పేరుతో మిగిలిపోతాం ఎందుకంటే చాలా చిన్న చిన్న శోధనలో కూడా దుఃఖం మనం పడిపోము విశ్వాసంలో కానీ దుఃఖం ప్రదర్శిస్తాం కొంచెం ఏడుపు వచ్చేస్తుంది అనమాట కొన్ని వీక్నెసెస్ మనలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అలాంటి వ్యక్తిని మీరు కనుగొనగలరా దేవుడికి అంత నమ్మకం కలిగించిన వ్యక్తి యోగు తన ప్రవర్తన ద్వారా ఎందుకంటే ఆయన జీవితం కూడా దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిండు స్వయంగా దేవుడే ఈ మాటలు సెలవిచ్చిండు మనం ఎనిమిదో వచనంలో తర్వాత రెండో మాట ఏంటంటే యోబుకి బాధ్యతలు చాలా ఉన్నాయి ఆయన బాధ్యత కలిగినవాడు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పుడు వారి కోసం అను విందు చేసుకుని వాళ్ళు ఆ విందులో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఏ సమయంలోనైనా దేవుణ్ణి దూషిస్తారేమో అని చాలా క్లీన్ అబ్జర్వ్ చేస్తూ కనిపెట్టుకుంటున్న వాడు అనమాట తానకి బిడ్డలను అవి ఇందులో కొన్నిసార్లు తాగినప్పుడు ద్రాక్షరసము ఆ మతలో ఏదో వాగుతుంటారు అలాంటి వాగుడు కూడా జరగకుండా అలాంటి ఏమన్నా చేస్తారేమో అనే ఒక భయముతో తన బాధ్యతను మర్చిపోలేదు దేవుడి యొక్క కుమారుడిగా దేవుడు ఎంతో నమ్మినటువంటి ఒక విశ్వాసిగా యోగు ఇక తన బాధ్యతలని అసలు మర్చిపోలేదు ఎందుకంటే ఆ పార్టీ తెల్లవారే బలి అర్పించి దహన బలి అర్పించేవాడు ప్రతిరోజు చేస్తున్నాడు అంటే అది చాలా చాలా మెచ్చుకోదగిన విషయం ఒక రోజు కాదు మనం మామూలుగా పొద్దున్నేసి ప్రార్థన చేయండి అంటే ఒక రోజు మంచి టయర్డ్ అయిన బాడీతో ఉన్నప్పుడు పొద్దున్న లేస్తే దేవుడా సత్ స్తోత్రం అయినా ఇద్దరు ఇచ్చినావు రాత్రి మంచి నిద్ర ఇచ్చినావు దినంతా నడిపించని చెప్పి రెండు ముక్కల్లో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతుంటారు చాలా మంది అయితే ఆ క్యాలెండర్ లో ఒక వాక్యం చదువుకొని వెళ్ళిపోతుంది ఎందుకంటే టైం లేదు టయర్డ్నెస్ ఏ విధంగా వాళ్ళని క్రంగా తీసింది కానీ ఇక్కడ మనం యోగులు గమనిస్తే ఒక దహన బలిని ఏర్పాటు చేసి తర్వాత ప్రతిరోజు ఈ ప్రోగ్రాం దహన బలి అనే ఒక ప్రోగ్రాం ప్రాయశ్చితం కోసం చేస్తున్న ఒక బలి పిల్లల పట్ల తన బాధ్యతని ఆయన మరువక చేస్తున్న వ్యక్తి పిల్లల పట్ల తన బాధ్యతని అదేవిధంగా యోగు బాధలలో కూడా దేవుని స్థుతించిన బాధలు ఉన్నప్పుడు స్థుతించడం అనేది అసాధ్యం కదా బాధలలో ఉన్నప్పుడు స్థుతించడం అసాధ్యం ఎందుకంటే నేను చెప్పిన ఎందుకు ఈ ప్రశ్న ఫస్ట్ మనకు మొదట వస్తుంది జ్వరం వచ్చింది ప్రభ శరీరంలో నలతగా ఉంది ప్రభ ఎందుకు నాకే సేవకు ఆటంకం అవుతుంది ఎందుకు నాకే కదా యోగు బాధలలో కూడా తన భక్తి జీవితం పరీక్షించుకుంటున్నాడు అదేవిధంగా దేవుడు ఆ పరీక్షలో యోగుని అనుమతిస్తున్నాడు దేవుడు శాతానికి ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశం అనమాట యోగు విషయంలో కుమార్లు కుమార్తెలు ఒక్కరోజే చనిపోయినప్పుడు యోగు బాధపడ్డాడు ఎంతో వేదన అనుభవించిండు అయినా సరే యోగు దేవుని నిందించలేదు ఒకటవ అధ్యాయము మనం ఇరవై వచనం ఇరవై రెండు చూస్తాం నిందించలేదు ఒకటే ఫస్ట్ చాప్టర్ లోనే మనకు చాలా పాఠాలు నేర్పిస్తున్నాడు దేవుడు ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో దేవుడిని నిందించలేదు ఎప్పుడంట బిడ్డలు చనిపోయినప్పుడు బిడ్డలు చనిపోతే నిందిస్తుంట మనము మామూలుగా ఆ చావులలో వెళ్తున్నప్పుడు చూస్తుంది ఇవాళ కూడా మీరు ప్రేయర్ మీటింగ్ అటెండ్ అయ్యి ఉంటారు కదా అందరూ గొప్పగా సాక్ష్యాలు చెప్తున్నారు ఎందుకంటే ఆ బాబా విషయంగా దర్శనము దేవుడు ఆల్రెడీ ఇచ్చినాడు కాబట్టి అబడ్డ పరలోకంలో దేవుని సముఖములో ఉంటాడు అని ఒక నిశ్చయత కలిగిన వాడు కాబట్టి మనము ధైర్యంగా ప్రకటిస్తున్నాం కానీ ఆ బాడీని చూసినప్పుడు ఆ పిల్లవాడి అవస్థను బాధను చూసినప్పుడు మనసులో ఒక మూలం ఎంతో బాధ ఎందుకు ప్రభ ఇంత మంచి వ్యక్తి ఎందుకు నలిగిండు ఇంత మంచి వ్యక్తి ఎందుకు నలిగిండు అంటే అది దేవుడికి ఇష్టమాయను ఆ బిడ్డని సరి చేసుకున్నాడు దేవుడు ఆ బిడ్డని సరి చేసుకున్నాడు ఎందుకంటే ఆయన ఆ బాధలలో తోడై ఉన్నాడు కాబట్టే అంత వరకు ఆ బాధను సహించగలిగిండు అది ఆయన ఒక్కడి వల్ల అయితే కాదు కాబట్టి సేవకులు ఇచ్చిన ఆ ఎంకరేజ్మెంట్ అంటాం కదా ప్రార్థన సహవాసం ఆయనకి ఇచ్చినటువంటి సహవాసము అపారమైనది దాంతో ఆ బాబు జయించగలిగిండు చివరి నిమిషం వరకు కూడా ప్రార్థనలోనే ముగించిండు తన జీవిత యాత్ర అంతమందికి రాకపోవచ్చు ఇలాంటి అవకాశం కదా అది దేవుడి చిత్తం అనుకోవాలి మనం ఎందుకంటే బాధలలో కూడా దేవుడు దేవుని స్థుతించగలగటం అన్నది ఎందుకంటే ఒక హోప్ అనేది నేను వస్తాను నేను సేవ చేస్తాను నేను బయటికి వస్తాను ఆరోగ్యంగా ఉంటాను అన్నది ఒక పాజిటివ్ వర్డ్ అనమాట హోప్ వస్తాను చేస్తాను అనే మాట ఎందుకు చెప్పగలిగింది మాట అంటే ఆ ప్రార్థన సహవాసం ప్రార్థన సహవాసము అందుకే దేవుడు ఏమంటుండు అతడు ఇంకను మనం రెండవ అధ్యాయంలో ఒక మాట చూస్తాం అది అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు ఇంకను అంటే అది అంత ఈజీ కాదు కదా సమస్తంలు నాశనం అయిపోయినాక ఒంటరిగా భార్యతోటి మిగిలిపోయినాక ఆ బాధలలో భార్య కూడా ఆయన నిందిస్తున్నప్పుడు ఆల్రెడీ ముగ్గురు స్నేహితులు దూషిస్తున్నప్పుడు కూడా తన యథార్థతను విడవలేదు ఇది మనం యోగు నుంచి నేర్చుకోవాల్సిన మాట యథార్థతను విడవలేదు ఎందుకంటే ఇన్ని బలహీన పరిచే సంఘటనలు జరుగుతున్నాయి కళ్ళ ముందు ఫ్యామిలీ రొయిన్ అయిపోయింది నాశనం అయిపోయింది ఆయన ఆయన బాధపడినా కూడా దేవుణ్ణి మాత్రము స్థుతించిండు అది చాలా గొప్ప విషయం అంటారు మనం ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామో ఆస్తి మరి పిల్లలు కోల్పోయినప్పటికీ అతడు ఇంకనూ యథార్థతను విడవలేదు ఎందుకంటే అంత ఆస్తి పరుడు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు మంది జత్తల ఎడ్లు ఐదు ఏడు గాడిదలు కలిగిన తూర్పు దిక్కు జన్లందరిలో అతడే గొప్పవాడు మనము ఫస్ట్ అధ్యాయము రెండు మూడు వచనాలతో సార్ ఎంతో రిచెస్ట్ పర్సన్ కదా రిచ్ రిచెస్ట్ పర్సన్ అయి కూడా అన్నిటినీ ఒకరోజే కోల్పోయినప్పుడు అది అనుకోని షాక్ అనమాట అయినా నిలకడగా యథార్థతను వదలక మనకు చాలా చిన్న చిన్న విషయాలు జాబ్ పోయిందని లేదా ఆరోగ్యం దెబ్బతిన్నదని ఇంట్లో సమస్యలు వచ్చినాయని చాలా చిన్న చిన్న స్వల్పమైన సమస్యలు వీటికి కూడా మనము చెదిరిపోతుంటాము బెదిరిపోతుంటాం కానీ యోబు అంత గొప్ప ప్రమాదము ఆపద ఆవేదన కలిగినప్పుడు కూడా అయినా తన యథార్థత ఫ్రాంక్నెస్ అంటాం యథార్థవంతుడు రైషియస్ మ్యాన్ నీతిమంతుడు యథార్థవంతుడు మామూలుగా మనకు ఒక సామెత ఉంటుంది యథార్థవంతుడు లోక విరోధి అంట నువ్వు యథార్థంగా ఉంటే లోకము నీకు అగేయిన్స్ట్గా ఉంటది నువ్వు నీతిమంతుడిగా నిలబడాలి అనుకుంటే ప్రపంచం నిన్ను తలకిందలు చేస్తుంది ఎందుకంటే నిన్నే సూటిగా ఏం చేసి వాడాలేస్తుంటావు నీ విసురు అనమాట నీ కామెంట్స్ నిన్నే టార్గెట్ గా చేసుకుంటా యథార్థంగా ఉంటే వీడు లోకానికి విరోధి అనమాట కానీ దేవుడికి ప్రియమైన వాడు యథార్థత కలిగిన వాడు యోగు ఎందుకంటే తన యథార్థతను విడవలేదు తర్వాత ఆయన తన దేహమంతా మనము రెండవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాలు గమనిస్తే దేహమంతా బాధ కురుపులతో మొత్తబడినప్పటికీ ఇంకనూ యథార్థతను వదలలేదు ఇల్లు పోయింది ఆస్తి పోయింది బిడ్డలు పోయిండు సంసారమే కూలిపోయింది అయినా యథార్థత దేవుని ఎద్దుట నిష్కలంకముగా మిగిలిండు తర్వాత మనం రెండవ వసరం చూస్తాము శరీరం నలిగిపోయింది కురుపులు దేహం నుంచి వాసన చెమట చీము కదా రక్తము భయంకరమైన వైరస్లు ఏమేమి రోగాలు బ్యాక్టీరియా అంటుకుంటున్నాయో ఆ దుమ్ములో ధూలిలో బూడుదలో బడి పోలుతున్నప్పుడు కురుపులతో డీక్కుంటుంటే ఒళ్ళంత పెంకులు తీసుకొని రక్తము ఇంత భయంకరమైన హేన దశలో పడిపోయినా కూడా తన యథార్థతని ఇది ఇన్ని నష్టాలు జరిగినప్పటికీ అతడు ఇంకా యుథార్థను వదులకు ఉన్నాడు దేవుడు సాక్ష్యమిస్తున్నాడు యథార్థత అందుకే మనకు సమస్యలు వచ్చినప్పుడు మనకు కావాల్సింది యథార్థత ఎందుకంటే దేవుణ్ణి దూషించవద్దు దేవుణ్ణి ప్రశ్నించవద్దు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మనము దేవుణ్ణి దూషిస్తాం నువ్వు ఉన్నావా దేవా నువ్వు ఎక్కడున్నావు రెండు క్వశ్చన్లు వేస్తాం నువ్వు అసలు ఉన్నావా నువ్వు ఎక్కడున్నావు రెండో క్వశ్చన్ ఏంటి అసలు నువ్వు మా బాట వింటున్నావా మా ప్రార్థన నీ దగ్గరికి చేరిందా ఎందుకు మాకే జరిగింది ఈ ప్రశ్నలు దేవుని దూషించటము తర్వాత ప్రశ్నించటం దేవుని ప్రశ్నించటానికి మనం ఎంత వంటి మనం ఎంతటి వారం కదా నడినెత్తి వరకు బాధలు కలిగి ఆయన విలవిల్లాడుతున్నాడు కూర్పులతో అలమటిస్తున్నాడు దేహమంతా మొచ్చింది సైతాను అయినా అదేమనుకుంటుంది ఇక దేవుడు ఈ యోబు మర్చి విషయం మర్చిపోవాల్సింది ఎందుకంటే వీడి పని అయిపోయింది యోబుని ఎంత హీన దశకు చేర్చాలో అంత వరకు ఇప్పుడు యోబు దేవుని దూషిస్తాడు ఇప్పుడు యోబు దేవుని దూషించి విడిచి దేవుని విడిచిపెట్టేస్తాడని దేవుని తోటే సవాల్ చేసింది నువ్వు జస్ట్ మొత్తుతున్నావు కానీ ఆయనని నాకు అప్ప చెప్పేసేయి ఆయనని ఎక్కడి వరకు తీసుకుపోవాలో అంతవరకు అంటే దేవుడు అనుమతించిండు ఇక్కడ మనం ఈ మాట గమనించాలి యోగుని ఇంతగా మొత్తున్నప్పుడు దేవుడు ఎందుకు అనుమతించిండు మన విషయంలో కూడా చాలా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుడు కొన్ని అనుమతిస్తున్నాడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే అక్కడే మనకున్న ఆత్మీయ సత్యం ఏంటి దేవుడికి మన పట్ల ఉన్న నమ్మకం దేవుడికి మన పట్ల ఉన్నటువంటి అపారమైన నమ్మకం మనం దేవుడిని నమ్మడమే కాదు దేవుడు కూడా మనల్ని నమ్మాలి నువ్వు నమ్ముతున్నావు దేవుణ్ణి సరే ఎందుకంటే గొప్పవాడు దేవుడు అద్వితీయుడు దేవుడు మహిమ దేవుడు మహిమలో నివసించేవాడు భూమికి నరమానవుడుగా వచ్చిన దేవుడు మన కోసం వచ్చిండు కాబట్టి నమ్మాలి అంతేకాదు దేవుడు కూడా మనలను నమ్మాలి మనలను నమ్మాలి అంటే దానికి మనమేం చేయాలంటే యథార్థత మనం నీటిగా ఉండాల్సిందే యథార్థతగా ఉండాల్సిందే అందుకనే దాన్ని యోగు విడిచి పెట్టలేదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ భార్య స్వయంగా వచ్చి నిందిస్తోంది కదా కట్టుకున్న భార్య నిందించిందంటే ఇక కొంపలో మనకు గమనించాల్సిందే యుద్ధాలే జరుగుతాయి భార్య నిందిస్తుందంటే యుద్ధాలు జరుగుతాయి ఆ భార్య నిందకు బిడ్డలు కూడా వంతు కుటుంబాలలో అవును డాడీ నువ్వు రాంగ్ నువ్వు రాంగ్ అని చెప్తుంటారు భార్య నువ్వు రాంగ్ అంటుంటది ను రైట్ అయినా కూడా వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేస్తుంటారు ఇది ఒక టెస్టింగ్ టైం అనమాట మనల్ని తప్పు అని రూపించటానికి సైతాను అందరినీ ఉపయోగిస్తుంటది మన మనం అనుకున్న వాళ్ళనే నా అనుకున్న వాళ్ళని కూడా మన మీదికి ప్రయోగిస్తుంటది కానీ యోగికి లాస్ట్కి తన భార్య కూడా అంటే ఆయన దహన అర్పిస్తున్నప్పుడు ఆయన ఆస్తి పాస్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఊర్లో పెద్దవాడుగా ఉన్నప్పుడు ఊరంతట్లో రిచెస్ట్ మ్యాన్ గా ఉన్నప్పుడు భార్యకు తెలీదా తన భర్త చాలా గొప్పవాడని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెకు కూడా సహధర్మచారుడిగా ఆయన పక్కనే ఉండి ఉండాలి కదా ఆమెకు అన్ని తెలుసు కదా యోబు గురించి ఎందుకంటే భార్యకు భర్త గురించి పూర్తిగా తెలుసు ఏ విధంగా అయితే భర్తకు భార్య గురించి పూర్తిగా తెలుసు కాబట్టి యహోవా దేవుడు ఏసై కదా ఏసయకు తన సంఘ వధువు గురించి పూర్తిగా తెలుసు తన సంఘ వధువు గురించి పూర్తిగా తెలుసు కానీ సంఘానికి దేవుడి గురించి తెలుసా కదా సంఘానికి శిరస్సు ఏసు ప్రవ్వే మరి ఆ శిరస్సు గురించి సంఘానికి తెలుసా ఈ ప్రశ్న వేసుకుంటే మనకు డౌట్ వస్తుంటుంది ఎందుకంటే ఆ సంఘంలో మనం కూడా ఉన్నాం కదా అయినా వధువు సంఘంలో మనం కూడా ఒక భాగము కాబట్టి యోగుకైతే తన భార్యని నిందిస్తుంది ఈ రోజు సంఘం కూడా ఏసు ప్రభువుని నిందిస్తుంది ఏసు ప్రభుని నిందిస్తుకొని పిచ్చి ప్రశ్నలు అంటే ఇది అన్యుల సహవాసంలో వాళ్ళకు పుట్టిన డౌట్స్ అనమాట అన్యులతో సహవాసం చేసినప్పుడు కొన్ని మనుషులు మనసులో కలుషితం కొన్ని ఆలోచనలు ఎందుకు దేవుడు జీవ తీసేసిండు మంచి చెడులో తెలివినిచ్చి ఫలమును అక్కడే ఎందుకు పెట్టిండు దేవుడికి తెలియదా అవ్వ తప్పు చేస్తుందని దేవుడికి తెలియదా పామోచి శోధిస్తుందని పిచ్చి ప్రశ్నలు అనమాట దేవుడు భూమిని తన మహిమ కొరకు చేసుకున్నాడు ఆదాముని అవని తన చేతులతో ఇష్టంగా చేసుకున్నాడు అంటే మనుషులని తన ఇష్టము కోసం చేసుకున్నాడు మనకు మన ఇష్టాలు ఉండకూడదు మనకు మన ఇష్టాలు ఉండకూడదు దేవుడు తన ఇష్టము కోసము మనల్ని చేసుకున్నాడు ఎంతో ఇష్టపడి మనల్ని మట్టితో దింపి తన జీవాయం వాడు అది ఇది మనది కాదు కదా ఈ శరీరం అనేది మనది కాదు తన కోసం చేసుకుడు కాబట్టి దానిని ఏ విధంగా వాడుకోవాలో దేవుడికి తెలుసు యోబు ఇది ఎప్పుడో గ్రహించిండు కాబట్టే ఆయన ఏమంటున్నాడు తన యథార్థతను విడిచిపెట్టలేదు భార్య స్వయంగా సాక్ష్యమిస్తోంది ఏంటి నీవు ఇంకనూ యథార్థతను వదలక్క ఉందివా ఇంకను యథార్థతను వదలకు ఇప్పుడు భార్య ప్లేస్ లో మనము మన ఫ్రెండ్స్ ని పెట్టుకుందాం భార్య ప్లేస్ లో మన రిలేటివ్స్ ని మన పిల్లలను పెట్టుకుందాం భార్య ఫ్రెండ్స్ ప్లేస్ లో మన భర్తని పెట్టుకుందాం ఏం చేస్తున్నాడు దేవుడు నీకు నువ్వు ఇంత ప్రార్థన చేస్తావు పొద్దు నుంచి రాత్రి దాకా వాక్యలు చదువుతుంటావు ప్రార్థన వింటుంటావు టీవీలో ఏ వాక్యాన్ని వినో వదలవు అన్ని వింటుంటావు మీటింగ్స్కి వెళ్తుంటావు సేవ చేస్తుంటావు ఇంత చేస్తున్నావు కదా నీకేం వచ్చింది ప్రతిఫలం ఏంటి నీకు ఆత్మల సంపాదన జరిగిందా అంటే నువ్వెందుకు సంపాదిస్తావు ఆత్మని ఆయన తన బిడ్డలను తను సంపాదించుకుంటాడు నిన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నాడు కాబట్టి ఏం జరిగింది నువ్వు ఏం గెలిచినావు నువ్వేం సంపాదించినావు నీకేం ప్రయోజనం కలిగింది ఇలాంటి ప్రశ్నలు మనకు ప్రతి నిత్యం ఎదురవుతుంటాయి ప్రతి నిత్యం కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాడైనా తన భార్య తన భార్య కూడా లాస్ట్కు ప్రశ్నించడం అంటే సహ ధర్మచారిణి ఇంట్లో ఉండి అన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు మనస్ ఈ ప్లేస్ లో మనం అందరినీ మన ఫ్రెండ్స్ ని మన రిలేటివ్స్ ని చిల్డ్రన్ ని అందరినీ పెట్టుకుంటే వాళ్ళు కూడా అది కదా మనము ఎంత యథార్థంగా ఉన్నామో తెలుసు కదా మనం సేవలు ఎంత నిష్టగా ఉన్నామో తెలుసు కదా పరిశుద్ధాత్మలో మనం ఎట్లా వర్ధీలుతున్నామో వాళ్ళు ఈ చూస్తున్నారు కదా అప్పుడు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వేస్తారు ఏంటి ప్రశ్న ఇంకా యథార్థంగానే ఉంటావా ఏం ఏం నీకు ఏం ఏమి సంపాదించగలిగినావు నువ్వు అని నువ్వు ఇంకా యథార్థతను వదలక ఉందువా అని ఆమె అడిగిన ప్రశ్నకు యోగించిన జవాబు ఏంటి దేహము మొత్తబడినప్పటికీ యథార్థను వదలక నిలకడగా ఉన్నాను అనే తెలియజేస్తు దేహమును దేహమును మొత్తబడబడినప్పటికీ మొత్తుట అంటే ఆ కృంగి కృషించిపోట దేహము కృషించటానికి అనుమతి కలిగింది అయినా సరే మాత్రం అంటే తన బాడీ తన కండిషన్ లో తను చెప్పినట్టుగా తన రోగములని పోగొట్టుకునే సాధనం ఏం కనిపించడానికి బూడిదలో కూర్చున్నాడు అందుకే చిల్ల పెంకులు తీసుకొని గీర్కుంటున్నాడు భక్తము చీము కార్తోంది దురద వాసన భయంకరమైన అవస్థలో పడి ఉన్న వ్యక్తి అయినప్పటికీ యథార్థతను మాత్రము విడలేదు యథార్థతను విడవకుండా ఉన్నాడు అనమాట భార్య ప్రేరేపించినప్పటికీ అతడు ఇంకాను మనము రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలలో చూస్తాము భార్య ఆయనతోటి విభేదించింది చాలా సార్లు కుటుంబంలో భార్య భర్తల మధ్యనే ఈ తగు పడుతుంటది భర్త బాగుంటే భార్య ప్రశ్నిస్తుంటుంది భార్య విశ్వాసంలో ఉంటే భర్త ప్రశ్నిస్తుంటుంది ఇద్దరూ కలిసి విశ్వాస ప్రయాణం చేస్తే మాత్రం అదొక అద్భుతమైన ఏసుతో పయనం అంటాం కదా ఏసయ్యలో జీవించటం ఏసుతో ప్రయాణం చేయటం అంటాం కానీ ఈ ప్రయాణంలో మనకి ఏం తెలుసు ఒక్కరి ఒక్కరు గట్టిగా మరొకరు బలహీనంగా ఉంటారు ఒకరు విశ్వాసంలో అంటే మరికొందరు విశ్వాసంలో బలహీనులు అయి ఉంటారు అంతేకాని విశ్వాసం లేకుండా మాత్రం కాదు వారు కూడా విశ్వాసం ఉంటుంది అది బలహీనం అనమాట అంటే ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవాలి ఇక్కడ యోగుని మొత్తానికి ఖండిస్తోంది భార్య ఇంకేం సాధిస్తావు ఇంకేం కావాలా పిల్లలు పోయినారు ఆస్తి పోయింది మట్టిలో పడ్డావు దుమ్ము ధూళిలో కదా రోగిష్టిపై కూర్చున్నావు ఇంకేం కావాలి నీకు ఇంక ఇంతకంటే దుర్భరమైన స్థితి దేవుని తొందరగా గబగబ తిట్టి సచిపో అని చెప్పిన వ్యక్తి ఆమె అప్పుడు ఏమంటుండు దేవుని యుద్ధ నుంచి మేలులు అనుభవించిన మనము కీడును మాత్రం అనుభవించొద్దా పరిస్థితులు కుటుంబ సభ్యురాలైన భార్య కూడా అతని ప్రేరేపించినప్పుడు నిలకడగా నిలబడ్డ వ్యక్తి యోబు నిలకడగా నిలబడ్డ వ్యక్తి యోబు అనమాట అందుకే మనము యోబుని ఎప్పటికీ శ్రమలంటే యోబు ఫస్ట్ మనకు మాదిరిగా నిలబడతాడు విశ్వాసులు అంటే ఖచ్చితంగా మనకు యాకోబు అబ్రహ నిలబడతాడు విశ్వాసం అంటే మోషన్ ఖచ్చితంగా ప్రవక్తగా లీడర్గా కదా లేవీలకు ఒక యాజకుడుగా నిలబడతాడు కొంతమందిని మనం మాదిరిగా నిలబెట్టుకుంటాం కానీ ఆ వ్యక్తులలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ఆ వ్యక్తులు కూడా ఆ లోపాలని అధిగమించేది ఓవర్కమ్ చేసింది ఓవర్కమ్ అందుకే ప్రతిరోజు మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటూనే ఉండాలి ఒక్క రోజు తప్పిపోయినా కూడా ఎక్కడో లోపం జరిగిపోతుంది అది మనం సరిదిద్దుకోలేనిది కాకపో కావచ్చు ఒక ఒక రోజు కాబట్టి యోగుని పరామర్శించిన అతని స్నేహితులు కూడా మనకేం గమనిస్తున్నారు యోగు యొక్క స్థితిని చూసి ఒక్క మాటైనా మాట్లాడకుండా ఏడు రోజులు అతనితో పాటు కూర్చున్నారు సెవెన్ డేస్ ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారు ఒక్క మాట మాట్లాడతలేదు ఎంత గమ్మతి సిచ్యువేషన్ కదా మనం మామూలుగా ఇంటికి ఫ్రెండ్స్ వస్తే ఎట్లా ఉంటుంది గందర గోళం ఉంటుంది వాళ్ళకి అవి ఏర్పాటు చేయాలి ఇవి ఏర్పాట్లు చేయాలి ఆల్బమ్లు వాడేస్తాం వాళ్ళ ముందర లేదా టీవీ పెట్టి న్యూస్లు వినిపిస్తాము ఏంటంటో చేస్తాము మన ఫోటో ఆల్బమ్స్ అన్ని వాళ్ళ ముందర పెట్టి మన చిన్నప్పటి కథలు మన ఇల్లంతా చూపిస్తాము మన మన హోదా మన స్టాటస్ అన్ని చూపిస్తాం ఫ్రెండ్స్ తో మాత్రం ఒక సెకండ్ మాట్లాడకుండా ఉండలేము కానీ ఇక్కడ ఒక సిచ్యువేషన్ గమనిస్తున్నారా ఏడు రోజులట యోబుతో ఏడు రోజులు ఒక్క మాట ఏమైనా మాట్లాడకుండా మీరు రెండవ అధ్యాయము పదకొండు 13 వచనాలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా యోగుతోటి సైలెంట్ అంటే అది ఆత్మ పరిశీలన లేదా పరిస్థితులను పరిశీలిస్తున్నారా అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఏడు రోజులు అతనితో పాటు కూర్చున్నారు ఇది సంభవమేనా ఇది సాధ్యమేనా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే మనం రిలేటివ్స్ ఇంటికి వెళ్తే కామ్గా కూర్చుంటాం మా ఒకరి మొక్కళ్ళు ఒకరు చూసుకుంటూ అది ఏమన్నా మెడిటేషన్ ప్రోగ్రాం కాదు కదా ఆయన బాధలో ఉన్నాడు రోగంతో ఉన్నాడు బిడ్డలు చనిపోయి ఉన్నారు వేదనలో ఉన్నాడు ఆయన బిడ్డలు చనిపోతే ఎంత వేదన కదా అది అసలు దాన్ని పూర్చలేరమాట ఎవరు కూడా అంత కన్సోలింగ్ స్పిరిట్స్ మనకు దొరకవు ఎందుకంటే ఓదార్పును మనము ఇవ్వగలము కానీ ఆ ఓదార్పు హృదయంలో నుంచే జరగాల వైట్ నుంచి మనం పై పూతా అనమాట మన ఇచ్చే ఓదార్పు ఏంటి పై పైన ఆయింట్మెంట్ రుద్దినట నొప్పి లోపల ఉంది కానీ ఆయింట్మెంట్ పైన రుద్దుతున్నాం ఆ లోపల నుంచి ఆ వేదనను తొలగించేవాడు ఒక దేవుడు మాత్రమే శక్తి మంతుడైన ఏవుడు నీ ఆత్మను నీ దేహమును ఎముకను కీలును మూలుగ వరకు సంధించగలడు కాబట్టి ఆ దార్పు అంతరంగంలో జరగాలి అది ఒక్క ఏసు ప్రభుకు మాత్రమే సాధ్యం ఏసు ప్రభుకు మాత్రమే సాధ్యం కాబట్టి యోగు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ తోటి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడు యోగు మాట్లాడ మొదలుపెట్టి తన పుట్టిన దినమును షప్పిస్తున్నాడు చచ్చిపోయి ఉంటే ఎంత బాండు విశ్రాంతి దొరుకుతుంది కదా నాకు అని అంటున్నాడు చివరికి తన వేదనను గురించి మాట్లాడుతూ నెమ్మది దుఃఖము విశ్రాంతి మూడు లేవా అని చెప్పింది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు అనేక జీవితాలలో మనము ఇదే క్వశ్చన్ కి ఆన్సర్స్ చెప్పవలసిన వారం ఉన్నాం జీవితాల్లో విశ్రాంతి దొరకక సత్తమతం అవుతున్నారు మరి విశ్రాంతి సుఖము నెమ్మది దురకాలి అంటే అది ఇంకెక్కడ దొరకదు కదా అది ఎక్కడ దొరక ఏసు క్రీస్తుని వద్దకు వచ్చినప్పుడే విశ్రాంతి కలుగుతుంది అది ఏసులో మాత్రమే సాధ్యం మనము పై చెప్పిన మాటలు పైపూతగా పని చేస్తాయి కానీ అది అంతరంగంను కూడా పరిశుద్ధపరచాలి ఒప్పింప చేయాలి అందుకే ఏసు మాటలు ఏసయ్యే మాటలనే మనం అందుకే వినిపిస్తుంటాం మన సొంత ఆర్గ్యుమెంట్స్ తోటి డైలాగ్స్ తోటి స్టేట్మెంట్స్ తోటి బలపరిచినా ఆ వ్యక్తులు బలపడరు ఎందుకంటే కార్యసిద్ధి చేయవాడు ఏసు ప్రభు మాత్రమే ఆయన యుద్ధకు వస్తే విశ్రాంతి కలుగుతుంది ఈ పిలుపు ప్రయాస ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది నీకు విశ్రాంతి కావాలి